రూపాత్మకమైనటువంటి సగుణ సాకారమైనటువంటి గొడవ ఆ ప్రకాశంలో లేదు ఇదంతా ప్రకాశ్యం ఆ ప్రకాశ స్థితిలో కనుక ఎప్పుడైతే మేల్కొన్నాడో ఆ తెలివి ఎప్పుడైతే వచ్చిందో ఆ గుర్తించగలిగే సామర్థ్యం ఎప్పుడైతే వచ్చేసిందో ఏమైపోయాడు తాను ఇది రోజువారీ జీవితంలో సాధకుడు సాధించవలసినటువంటి మొట్టమొదటి పెట్టు ఎందుకని ఇది తెలియనంత వరకు నీకు చైతన్యం తెలియబడదు ప్రకాశం తెలియబడదు జ్ఞానం తెలియబడదు స్వాత్మస్వరూపం అసలు తెలియబడదు సో స్వాత్మ స్వరూపం నీకు ఎలా తెలియబడుతుందయ్యా అంటే మెలకువలో సాక్షి ప్రకాశం కలలో సాక్షి ప్రకాశం గాఢ నిద్రావస్థలో సాక్షి ప్రకాశం ఆ ప్రకాశానికే మూడు పేర్లు పెట్టారు ఇక్కడ విశ్వాన్ని చూపిస్తుంది కాబట్టి విశ్వడు అన్నాం అక్కడ ఏదో ఈ లోపల సినిమాని చూపిస్తుంది కాబట్టి తయదస్సుడు అన్నాం ఆ గాఢని ఎదురావస్థలో చీకటిని చీకటిగా ఉందని గుర్తించేట్లుగా చేస్తుంది కాబట్టి దానికి ప్రాంగుడు అన్నాం ఇక్కడంతా చెమచీకటి తన్ను పొడుచుకున్నా కాను రాదు గాఢను ఇతరావస్లో ఏం కాను వస్తుంది కామము లేదు ఏ గొడవ లేదు అరిసెడ్ వర్గాలు అక్కడ ఆ అన్ని అరిసెడ్ వర్గాలు మనోబుద్ధులతో పాటే నిద్రలో కాబట్టి జాగత్తు లేదు జీవుడు లేడు వాడు లేడు వాడు ఏ వాడు లక్షణాలు లేవు కాని లేవు కానీ సృష్టి స్థితిలోయాలకు ఆధారభూతమై ఉన్నటువంటి బ్రహ్మమునందు మరి సకల జీవరాశి తమను తాము నిక్షిప్తం చేసుకుంటున్నారా లేదా ఎక్కడికి పోతున్నారు వీళ్ళంతా ఎక్కడికి చూచారో అక్కడికే పోవాలి వేరే దగ్గరికి పోయే అవకాశం లేదు జాగ్రత్తగా గమనిస్తే మరి ఉన్నదంతా బ్రహ్మమే కదా ఘటకుడ్యాధి మృత్తికా మాత్రమే జగత్వం ఏమంటే కొండా ముంతా చట్టి ఏదైనా మట్టే కదా అంతా బ్రహ్మమే జగత్ అన్నా బ్రహ్మమే జీవుడన్నా బ్రహ్మమే పేరు పెట్టినా బ్రహ్మమే పేరు పెట్టకపోయినా బ్రహ్మే తల్లి గర్భంలో ఉన్న శిశువుకి పేరేమిటి పేరే లేదు వాడికి అయినా వాడు బ్రహ్మమే అప్పుడే పుట్టినటువంటి శిశువు స్వాత్మానంద మగ్గునుడై ఉన్నటువంటి శిశువు కళ్ళే తెరడు వాడు తనలో తాను రమిస్తూ ఉన్నాడు తనలో తానుగా ఉన్నాడు తనలో తాను హాయిగా నవ్వుతూ ఉంటాడు చిన్నపిల్ల పుట్టిన పిల్లవాడు రోజుల పిల్లవాడు నవ్వడం ఎవరికైనా తెలుసా చూస్తే తెలుస్తుంది తల్లికి తెలుస్తుంది ఈ పిల్లవాడు ఆనందపడుతున్నాడు వీడి ఆనందానికి కారణం ఏమిటి ఇప్పుడు అండ్ ఏమన్నా దూషించారా భూషించారా ఏదీ లేదు స్వాత్మానందమగునుడు అందుకని బాలవాక్కు బ్రహ్మవాక్కు వాక్కు వచ్చేదాకా వాడిలో ఈ లక్షణం పనిచేస్తుంట పెద్దగా ప్రపంచంతో పని ఉండదు వాడికి వాక్కు రావడం మొదలుపెట్టిన దగ్గర దిహే ప్రపంచంతో పని వచ్చేస్తుంది మొదటి వికాసం వాక్ అనమాట శబ్దగ్రహణము శబ్దోత్పత్తి ఇది రాగానే చూడండి ఈ శబ్ద లక్షణం ఎవరిది ఆకాశానికి ఆకాశమే అన్నిటికీ అవకాశం ఇచ్చేసింది ఇన్ని ప్రపంచాలు రావడానికి కారణం ఏంటంటే అంటే వీడి శంకర భగవత్ శిష్యులలో ఒక పుట్టిన దగ్గరిని మాట్లాడలే అలాగే ఉన్నాడు వాడి మౌనమో తెలియదు మోగవాడు తెలియదు ఇప్పుడు ఏం మాట్లాడలేదు చివరికి తల్లిదండ్రులు ఎంతమంది కోచుకు పెట్టారు ఏం చేసినా వాడు మాట్లాడాలి జడు వలే ఉండేవాడు అంతే తినేవాడు జడంగా ఉండేవాడు మౌనంగా ఉండేవాడు అంతే వీడెందుకు మాట్లాడటం లేదు వీడికి ఏమి రాదా ఏమి తెలియదా ఏ వాడు ఏం చదువుకోలేదు ఏ ఏ స్కూల్కి ఏ గురుకుల లేదు ఏ విద్య లేదు ఏమీ లేదు కానీ స్వాత్మానంద ఉన్నాడు ఏమి లేదు బయటికి రాలేస సరే ఏదో ఊర్లోకి శంకర భగవత్ పాదులు వస్తే ఆయన ఏదో పాపం మహాన్ భావనట్ట అందరిని ఎంత దేశానంతా బాగు చేశాట అని ఆయన పట్టుకెట్ ఆయన ముందు పెడతారు ఆయన అడిగాడు కస్తం శిశో కుత ఆయా సూటిగా రెండు ప్రశ్నలు అడిగాడు ఎవరినైనా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అప్పుడు మాట్లాడాడు అంతే ఇప్పుడు ఆయనకి అన్నీ ఇవ్వచ్చు వికాసం లేదా అన్ని పనులు పూర్తి అయిపోయినాయి కానీ ఏమయ్యాడు స్వాత్మానంద ఉన్నాడు అప్పుడు భగవత్పాదరు అన్నారు ఏ వీడు మీకు పనికిరాడు ఈ ప్రపంచానికి వీడు చేయాల్సింది చాలా ఉంది వీడు జన్మత జ్ఞాని కాబట్టి వీడి నాకు మీకు ఉపయోగపడాడు కానీ వారిని తీసుకెళ్ళి చక్కగా ఒక పీఠాధిపత్యం ఇచ్చేశారు చతురామ్నాయ పీఠాలలో ఒక పీఠానికి అధిపతిని చేసేసారు ఇలా ఉండాలి మానవుడు ఈ స్థాయిలో ఉండాలి అంతేగాని ఏం మాట్లాడుతున్నాడో తెలియదు ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు పొద్దున్నే రాత్రి దాకా చార్టర్ బాక్స్ మోగినట్టే మోగుతూ ఉంటుంది ఏం ప్రయోజనం కాబట్టి జాగ్రత్తగా బుద్ధిని స్వరూప జ్ఞానం వైపు తిప్పాలి అక్కడ నిలకడ చెందించాలి మనోవాకాయ కర్మలను ఆత్మస్థితి ఎందు లీనం చెయ్యాలి దీనిని ఆధారముగా చేసుకొని ఆలోచించు